ఎత్తాలి మళ్ళా మళ్ళకెత్తాలి మళ్ళకెత్తిందండి ఇందులో ఏ వారి ప్రమేయం లేదండి అసలు నాకు వేరే వాడి ప్రమేయం ఉన్నట్టే అన్నాడు ఎవరు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎత్త సరే వేదాంతం దీన్ని కూడా ఒప్పుకుంది ఉత్తర మీమాంసా దర్శనంలో ఉన్న విశేషం ఏమిటంటే ఎగ్జాక్ట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ బట్ యు ఆర్ టెన్ రైట్ ఎగ్జాక్ట్లీ రైట్ నో డౌట్ నీ కళ్ళకు కనపడుతున్నటువంటిది సత్యమే నీ ఇంద్రియాలకు అనుభూతం అవుతున్నది సత్యమే ఎవరు కాదు నో డౌట్ కానీ అది పది శాతం సత్యం ఈ పది శాతం సత్యం ఏమిటండి బాబు సత్యం అంటే ఎక్కడైనా వంద సత్యం ఉంటుంది కానీ ఈ పది సత్యం ఏమిటి అంటే పరిణామం చెందుతున్న దానిని మాత్రమే నువ్వు చూస్తున్నావు కాబట్టి పరిణామం చెందుతున్నది మాత్రమే నువ్వు తెలుసుకోగలిగినంత వరకు నువ్వు టెన్ పర్సెంట్ సత్యం అంటే తొంభై శాతం పరిణామం చెందకుండా ఉంది పరిణామం చెందుతున్నట్టు కనబడుతున్న ప్రతిదాని వెనుక తొంభై శాతం పరిణామం చెందనటువంటిది ఒకటి తెలుసుకోగలిగిన నాడు నువ్వు సత్య దర్శనం చేసినవాడు దాన్ని తెలుసుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం సత్యాన్వేషణ దాన్ని పరిశోధన చేయడానికి నువ్వు పడ్డ కష్టం సత్యశోధన దాన్ని తెలుసుకున్న నాడు సత్య దర్శనం సో మహానుభావులు అందరూ ఏం చేశారయ్యా మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు ఏమండి మీరు మీ జీవితంలో చాలా చాలా పెద్ద పెద్ద పనులు చాలా చాలా ప్రభావశీలమైన పనులు దరిదాపు భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి నలభై కోట్ల మంది ప్రజానీకం మీద ప్రభావితమైనటువంటి ఏకైక వ్యక్తి మీరేనండి మీ అంతటి వాణ్ణి ప్రస్తుతం గ్లోబులో ఒక చూడవచ్చు మరొకరు చూపెట్టమంటే ఎవడు కనపడలేదండి మీరు ఎంతకాలం చేసినటువంటి ఈ పనికి మీరేం చెప్తారు అని అండి చెప్పారు నేనేం చేయలేదు బాబు సత్యాన్వేషణ సత్య శోధన ఇంతే నా జీవితం మొత్తాన్ని మూడు మాటల్లో చెప్పమంటే మహాత్మా గాంధీ గారు ఆయన ఆయన గురించి ఏం చెప్పుకున్నారు అంటే సత్యాన్వేషణ చేశాను సత్య శోధన చేశాను సత్య దర్శనాన్ని పొందాను ఎనిస్ట్ అంతే అయిపోయింది ఇదేమిటండి చిన్న చిన్న పనులు చేసి ఏమిటి సాధారణంగా మనం ఇళ్లలో చాలా చిన్న చిన్న పనులు చేస్తుంటాం లేదా ఆ చిన్న చిన్న పనులు చేసి ఏం చెప్తాం అబ్బో అసలు మేమండి ఇవాళ ఎంత కష్టపడ్డామనుకుంటున్నారు ఇవాళ నేను నానా కష్టాలు పడాల్సి వచ్చిందండి చాలా కష్టపడితే గాని పని అవ్వలేదు అంట పిల్లల్ని పెంచడం కష్టమా సులభమా అబ్బో చాలా కష్టమండి బాగుంది అందులో మగపిల్లల్ని పెంచడం మరీ కష్టమండి బాగుంది ఆడపిల్లలు అయితే కొద్దిగా మాట కానీ ఈ మగపిల్లని పెద్దగా మాట వాళ్ళని పెంచడం మరీ కష్టం అంటారు ఇక మన కష్టాల పరంపర గురించి అడిగితే అంతా ఇంతా కాదు చాంతాడంతా తయారవుతుంది ఒల్లేరు చుట్టడానికి సరిపోయినంత చాంతాడంతా అవుతుంది ప్రయోజనం ఏమైనా ఉందా లేదు దీనికి అంతటికీ కలిపి ఏమని పేరు పెట్టాము ఇప్పుడు సత్యాన్వేషణ సత్యశోధన ఎండ్ రిజల్ట్ ఏమిటి సత్యదర్శనం ఏమంటే మరి మీ జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి కదా చాలా సందేహాలు ఎప్పుడు రాలేదు సందేహాలు వచ్చినప్పుడల్లా మీరు ఎవరిని అడిగారండి అని మహాత్మా గాంధీ గారిని అడిగారు అడగడానికి ఎవరు దొరకలేదండి భగవద్గీత పుస్తకాన్ని అడిగాను అందుకని చేతిలో భగవద్గీత పట్టుకున్నాను నా కష్టం సందేహం వచ్చినప్పుడల్లా భగవద్గీత చదివేవాడి ఎక్కడో ఒకచోట పరమాత్మ చెప్పినటువంటి వేద చెప్పినటువంటి మాటలు నాలో ఆ స్ఫూర్తిని కలిగించినవి ఆ సత్యదర్శన స్థితిని కలిగించినవి వాట్ టు డూ అన్నా కూడా చాలా సార్లు ప్రశ్న వచ్చింది నేను చెయ్యాలి ఇప్పుడు నేను అవునా కాదా అవునాలా కాదనాలా చాలా డోలాయమాన పరిస్థితులు కానీ స్టిక్ టు మై గన్ నేను అనుకున్న సిద్ధాంతానికి నేను అనుకున్న ఆచరణకి నేను కట్టుబడి ఉండటం వలన సమాజంలో చాలా కష్ట ఒడిదుడుకులు వచ్చి ఉండవచ్చు అది ఆనాటికి సంబద్ధమో అసంబద్ధమో కూడా అయి ఉండవచ్చు ఏంటి గాంధీ గారు ఇలా చేశారని తర్వాత కాలంలో ప్రజలందరూ కూడాను విమర్శించవచ్చు కానీ నేను మాత్రం నా సత్యాన్వేషణకు నా సత్య శోధనకు నా సత్య దర్శనానికి భగవద్గీతకి కట్టుబడ్డాను నేను అంతే ఇది వారి గురించి వారు చెప్పుకున్న మాటలు ఇది దీని గురించి విస్తారంగా మీకు కావాలంటే గోపాలకృష్ణ గారి అయితే చెప్తారు ఆయన అకాడమీ ఆఫ్ గాంధీ అండ్ స్టడీస్లో ఎన్జిఓలో ఉన్నారు కాబట్టి సరే ఏదేమైనప్పటికీ ఈ మాటలు ఎందుకు ఇక్కడ చెప్పవలసి వచ్చిందంటే నిత్యము అన్నది నీకు తెలియాలి అంటే పరిణామం చెందేది నేను కాదు ఏదైనా సరే అది పరిణామం చెందుతుంది అనుకోండి అది నేను కాదు అని నిరసించినటువంటి వాడే నిత్యాన్ని తెలుసుకోగలుగుతాడు అనిత్యము అంటే పరిణామం చెందేది నిత్యము అంటే పరిణామం చెందనిది ఆత్మ యొక్క మొదటి మూడు లక్షణాలు